నాకు వాటితో ముఖ్యమైన పని ఉంది అది రేపట్లోగా చేయాలి వాడు ఎప్పటికి వస్తాడు ఇంకొక గంటలో వస్తాడు కాఫీ ఇవ్వనా టీ ఇవ్వనా కాఫీ తాగితే నాకు కడుపులో నొప్పి వస్తుంది అయితే నువ్వు రోజు కాఫీ తాగవా రోజు తాగను అప్పుడప్పుడు తాగుతాను మరి టీ దొరకకపోతే ఏం చేస్తావు ఊరుకుంటాను పాలు తాగవా పాలు ముట్టుకుంటే నాకు డోకొస్తుంది ఇదిగో టీ పంచదారు ఇంకా కొంచెం వెయ్యనా అక్కర్లేదు టీ బాగుంది ఇప్పుడు శర్మ రాకపోతే ఏం చేయను కొంచెంసేపు చూడు అప్పటికి కూడా రాకపోతే వాళ్ళ ఇంటికే వెళ్ళు మేం కూడా రావా రాండి పోదాం అక్కడి నుంచి మా ఇంటికి పోదాం మేం మీ ఇంట్లో ఏం చెయ్యం మీ ఆవిడ కూడా ఉండదు వాళ్ళ స్కూల్కి వాళ్ళ సెలవు ఇంట్లోనే ఉంది లిజన్ అండ్ రిపీట్ స్టార్ట్ గిరి శర్మ ఎంతసేపట్లోగా వస్తాడు గిరి శర్మ ఎంతసేపట్లోగా వస్తాడు నిన్నటి నుంచి వాడితో మాట్లాడాలనుకుంటున్నాను నిన్నటి నుంచి వాడితో మాట్లాడాలనుకుంటున్నాను నేను మొన్నటి నుంచి అనుకుంటున్నాను నేను మొన్నటి నుంచి అనుకుంటున్నాను నాకు వాడితో ముఖ్యమైన పని ఉంది నాకు వాడితో ముఖ్యమైన పని ఉంది అది రేపటిలోగా చెయ్యాలి అది రేపట్లోగా చెయ్యాలి వాడు ఎప్పటికి వస్తాడు వాడు ఎప్పటికి వస్తాడు ఇంకొక గంటలో వస్తాడు ఇంకొక గంటలో వస్తాడు నీకు ఏమి కాఫీ వన టీ ఇవ్వనా కాఫీ వన టీ ఇవ్వనా కాఫీ తాగితే నాకు కడుపులో నొప్పి వస్తుంది కాఫీ తాగితే నాకు కడుపులో నొప్పి వస్తుంది అయితే నువ్వు రోజు కాఫీ తాగవా అయితే నువ్వు రోజు కాఫీ తాగవా రోజూ తాగను రోజూ తాగను అప్పుడప్పుడు తాగుతాను అప్పుడప్పుడు తాగుతాను మరి టీ దొరకకపోతే ఏం చేస్తావు మరి టీ దొరకకపోతే ఏం చేస్తావు ఊరుకుంటాను ఊరుకుంటాను పాలు తాగవా పాలు తాగవా పాలు ముట్టుకుంటే నాకు డోక్ వస్తుంది పాలు ముట్టుకుంటే నాకు డోక్ వస్తుంది ఇదిగో ఇదిగో టీ పంచదార ఇంకా కొంచెం టీ బాగుంది టీ బాగుంది ఇప్పుడు శర్మ రాకపోతే ఏం చేయను ఇప్పుడు శర్మ రాకపోతే ఏం చేయను కొంచెంసేపు చూడు కొంచెంసేపు చూడు అప్పటికి కూడా రాకపోతే వాళ్ళ ఇంటికే వెళ్ళు అప్పటికి కూడా రాకపోతే వాళ్ళ ఇంటికే వెళ్ళు మేం కూడా రామా మేం కూడా రామా రండి పోదాం రండి పోదాం అక్కడి నుంచి మా ఇంటికి పోదాం అక్కడి నుంచి మా ఇంటికి పోదాం మేము మీ ఇంట్లో ఏం చెయ్యం మేము మీ ఇంట్లో ఏం చేయం? మీ ఆవిడ కూడా ఉండదు మీ ఆవిడ కూడా ఉండదు వాళ్ళ స్కూల్ కు ఇవాళ సెలవు వాళ్ళ స్కూల్ కు ఈవేళ సెలవు ఇంట్లోనే ఉంది ఇంట్లోనే ఉంది drills substitution drill start ravi ganta lo vastadu ara ganta ravi ara ganta lo vastadu aidu nimshalu ravi aidu nimshalalo vastadu rendu rojulu ravi rendu rojulalo vastadu aaru gantalu రవి వస్తాడు తాగు తాగన అడుగు అడగన తీసుకో రవి అప్పటి నుంచి వస్తున్నాడు నిన్న రవి నిన్నటి నుంచి వస్తున్నాడు నుంచి రవి మొన్నటి నుంచి వస్తున్నాడు ఎప్పుడు రవి ఎప్పటి నుంచి వస్తున్నాడు రవి ఇప్పకపోతే రవి పో రవి తినకపోతే శర్మరాడు తీసుకురా రవి రాకపోతే రవి కనుక్కోకపోతే రవి ఊరుకోకపోతే శర్మరాడు ఏ మామిడి పండు తినను చూడు ఏ మామిడి పండు చూడను కొను ఏ మావిడి పండు కొనూ ఏ మావిడి పండు తీసుకురాను కొవిడి పండు కొను ఇంటర్లాక్టిట్యూషన్ నువ్వు పండు తినాలి అనుకుంటున్నావు నువ్వు పండు ఇవ్వాలి అనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు వాడు పుస్తకం ఇవ్వాలి అనుకుంటున్నాడు చదువు వాడు పుస్తకం చదవాలి అనుకుంటున్నాడు సీత సీత పుస్తకం చదవాలి అనుకుంటున్నది రాయి సీత అనుకుంటున్నదిత ఉన్నది సీత ఉత్తరం తీసుకోవాలి అనుకుంటున్నది మనం మనం ఉత్తరం తీసుకోవాలి అనుకుంటున్నాం రెస్పాన్స్ డ్రిల్ గుంటూరు వెళ్ళాలి రవి గుంటూరు వెళ్ళాలి అనుకుంటున్నాడు సుబ్బారావు సినిమా చూడాలి అనుకుంటున్నాడు శర్మ ఏమనుకుంటున్నాడు నిద్ర పోవాలి శర్మ నిద్ర పోవాలి అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నారు పరీక్ష పెట్టాలి మాస్టర్ గారు పరీక్ష పెట్టాలి అనుకుంటున్నారు సరళ ఏమనుకుంటున్నది సరళ పాట పాడాలి అనుకుంటున్నది రాడు రవి రాకపోతే నేను రాను ఈవేళ శర్మ చదవడు శర్మ చదవకపోతే నేను చదవను నేను నిద్రపోను మాస్టర్ గారు కూర్చోరు మాస్టర్ గారు కూర్చోకపోతే నేను కూర్చోను ట్రాన్స్ఫర్మేషన్ అన్నం తిననా మేము అన్నం తినవా నేను పాఠం చదవనాలు తాగనా మేము పాలు తాగమా నేను బడికి వెళ్ళనా బడికి వెళ్ళమా నేను ఏ పుస్తకం కొనను మేము ఏ పుస్తకాలు కొనం నేను ఏ పాఠం చదవను మేము ఏ పాఠం చదవం నేను ఏ సినిమాకు వెళ్ళను మేము ఏ సినిమాకు వెళ్ళం నేను ఎవరితో మాట్లాడను మేం ఎవరితో మాట్లాడం నువ్వు వస్తే శర్మ తింటాడు నువ్వు రాకపోతే శర్మ తినడు రవి తింటే నేను మాట్లాడతాను శర్మ గుంటూరు వెళ్తే రవి బెజవాడ వెళ్తాడు శర్మ గుంటూరు వెళ్లకపోతే రవి బెజవాడ వెళ్ళడు శారద టీ చేస్తే మీరు తాగుతారు శర్మ మాట్లాడితే నువ్వు మాట్లాడవు శర్మ మాట్లాడకపోతే నువ్వు మాట్లాడతావు కమల చదవమనకపోతే ఆమె చదువుతుంది మీరు ఫ్యాన్ వెయ్యమంటే రవి వెయ్యడు మీరు ఫ్యాను వెయ్యమనకపోతే రవి వేస్తాడు కాంబినేషన్ డ్రిల్కపోతే కమల అన్నం తినకపోతే ఆయన కూడా తినడు మోహన్ మార్కెట్టుకు వెళ్ళడు రవి రాడు మోహన్ మార్కెట్కు వెళ్ళకపోతే రాడు మాస్టర్ గారు రారు పిల్లలు గొడవ చేస్తారు రాకపోతే నువ్వు నిద్రపోవు నిన్ను కొడతాను నువ్వు నిద్రపోకపోతే నిన్ను కొడతాను